చెల్లవో తియ్యని చేదు ఏటికి ఈ పల్లదపు కోరికల పాలు చేయవలెనా ఆసలకు నా దేహమమ్ముకొంటి వింటింట దాసునిగా నా పాలి దైవమా నీవు కోసరించి భూమిలోన పుట్టించి రక్షించి ఈసులేక భంగపెట్టుటిది కొంతవలెనా పామరపుటింద్రియాల బారి దోసితివి నన్ను దామిన కట్టుగా గట్టి తత్వమా నీవు తోమటి నా మతిలోన తోడు తోడునీడవైయుండి పామేటి సుఖములనే భ్రమయించవలెనా గక్కన నింతటనన్ను కరుణించితి వినేడు మొక్కితి శ్రీవెంకటాద్రి మూలమా నీకు దిక్కుదశవై నాకు దేవుడవై ఏలికవు చొక్కి మనసింత శోధించవలెనా